జ్ఞానానికి కావలసిన మానసిక తయారీ అంటారు ప్రిపరేషన్ ఆఫ్ ది మైండ్ దాని విషయంలో కూడా అర్జునుడు జ్ఞానం కాని మరొకటి కాని ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నాడంటే ఆ గోల్ కోసం నిరంతరంగా శ్రమించే లక్షణం అర్జునులో ఉంది చిత్రం పన్నెండు సంవత్సరాల వనవాసనంలో ధర్మరాజు గారు మొత్తం ఎన్ని నదులున్నాయో ఆ నదులున్నీ లిస్టు రాసేసుకుని ఒకదాని తర్వాత ఒకటి స్నానం చేసుకుంటూ ఆయన పన్నెండేళ్లు అలా గడిపేశారు తీర్థాలు నదు క్షేత్రాలును ఒక పెద్ద పింక్ లాగా తయారు చేశారు ఆ పన్నెండేళ్లు భీముడు ద్రౌపది ఫ్రస్ట్రేటర్ అయిపోయి తిట్టుకుంటూ ఏదో ధర్మరాజు గారు వెనకాల పడి ఈడ్చుకుంటూ వాళ్ళు వెళ్లే నకులుడు సహదేవుడు సేవలు చేయటంతో టైం అయిపోయింది వాళ్ళకి ఇంక దేనికి ఆలోచించే టైం అర్జునుడు మాత్రం ఆ పన్నెండేళ్లు తపస్సు చేసి పాశుపథాస్త్రాన్ని సంపాదించటము ఇతరులైనటువంటి ధనుర్విద్యకి సంబంధించిన అస్త్రశస్త్రాలని పోగేసుకోవటము యుద్దానికి తయారీ చేసుకుంటూ చాలా పర్ఫెక్ట్ హార్డ్ వర్కింగ్ గైగా మిగిలినవాడు అతను ఒక్కడే తపస్సు చేసిన దాంట్లో కాని కాబట్టి అర్జునాత్ అర్జున ఇంకా చాలా మంచి లక్షణాలు అర్జునుల్లో ఉన్నాయి నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను కాబట్టి చక్కటి సాధకుడు ప్రతి అంశంలోనూ కూడా మనము ఆదర్శంగా తీసుకోదగినవాడు అర్జునుడు శ్రీకృష్ణుడు అందుకోసమే అర్జునుడికి బోధించాడు ఎవరికే బోధిస్తాడు మరెవాళ్ళకి బోధించకుండా బికాస్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అర్జున ఇస్ ది కరెక్ట్ స్టూడెంట్ కనుక స్టూడెంట్ ఇక్కడ పుణ్యాత్ముడని కాదు ఇక్కడ పుణ్యాత్ముడే పుణ్యాత్ముడు పుణ్యం అవసరమే బట్ ఇక్కడ స్టూడెంట్ అయ్యే దట్ ఈస్ ది మెయిన్ ఎంఫోసిస్ కాబట్టి ఇప్పుడు పది రకాల యజ్ఞాలు చేసినాయని ఒక ఆయన ఉన్నారు కానీ ఆయనకి గీత ఇవన్నీ అక్కర్ ఇంకో యజ్ఞమే చేద్దామని ఉత్సాహం ఉంటుంది ఆయన స్టూడెంట్ కాదు కాబట్టి స్టూడెంట్ ఈజ్ రిక్వైర్డ్ జ్ఞానాన్ని జిజ్ఞాసుకి మాత్రమే అందజేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా అర్జునుడు క్యారెక్టర్ ఏదైతే గలదో అది మనకి స్వీకరించదగిన లక్షణములు అర్జునుడు చాలా ఉన్నాయి ఇంకా నాలుగవ క్యారెక్టర్ శ్రీకృష్ణుడు ఉపదేశం చేసినవాడు సాక్షాత్తు భగవాను యొక్క అవతారము జగద్గురువు ఈ ఉపదేశమంతా కూడా ఆయన తన జీవిత సారమును అందజేశాడు శ్రీకృష్ణుని జీవితంలో ఈ ఉపదేశము ప్రతి అక్షరము కూడా వర్తిస్తుంది సో అటువంటి అనుభవ వేదాంతాన్ని యోగ్యుడైన శిష్యునికి శ్రీకృష్ణుడు భగవానుడు అందజేస్తాడు ఆయన మనకి ఆదర్శమైన భగవత్ స్వరూపుడు పూజనీయుడు సో ఇవి నాలుగు క్యారెక్టర్స్ ఈ నాలుగు క్యారెక్టర్స్ విషయంలో మన దృష్టికోణం ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇంకా శ్లోకం చూద్దాము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవాజయ ఎస్టారు మీకు సీటుంది రండి వారు నిలబడ్డారు సీటుంది మీరు కూర్చోవాలనుకుంటే సీట్ ఉంది ఓకే సో సంజయ అంటే హే సంజయ సంబోధన అడ్రసింగ్ ఓ సంజయా అని పిలుపు అంటే ఈ భగవద్గీతని మూడు స్థలాల్లో దీని యొక్క ఉపదేశం జరిగింది ప్రారంభంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు దీన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు అలా బోధిస్తున్న సంజయుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు ఆ విధంగా సంజయుడి చేత ధృతరాష్ట్రుడికి బోధింపబడి అంతకుముందు శ్రీకృష్ణుని చేత అర్జునునికి బోధింపబడినటువంటి ఏ ఉపదేశము కలదో దీనినే వ్యాస మహర్షి దర్శించి గ్రంథరూపంగా నిబద్ధం చేస్తాడు సో భగవద్గీత అవతరించిన సందర్భంలో ముగ్గురు మూడు సన్నివేశాలున్నాయన్నమాట హిమాలయాల్లో కూర్చుని వ్యాసుడు రూపనిబద్ధం చేస్తాడు గ్రంథం రూపంగా దానికి శ్లోకాల రూపంగా ఆయన కూరుస్తాడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తాడు అదే సమయంలో అయితే విత్ స్మాల్ డిఫరెన్స్ ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ గ్యాప్ పెట్టుకుంటాం ఒకప్పుడు వర్ సమ్ ప్రాక్టికల్ రీజన్ ఫైవ్ మినిట్స్ గ్యాప్ పెట్టుకుంటాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తిట్టుకోవడం అది ప్రారంభించారనుకోండి అది మనం ప్రసారం చేయకూడదు అని వీడు డిసిషన్ తీసుకోవడానికైనా ఒక చిన్న గ్యాప్ ఉండాలి అందుకోసం ఫైవ్ మినిట్స్ గ్యాప్ పెట్టి లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు మీకు తెలుసా సంగతి లైవ్ డైరెక్ట్ లైవ్ చేసేవారు ఒకప్పుడు ఒకప్పుడు డైరెక్ట్ లైవ్ చేస్తే లేనిపోని ఇబ్బందులలో పడిపోయి ఆ గ్యాప్ పెట్టుకుంటున్నారు అంటే అవసరమైతే సెన్సార్ చేయటం కోసం చిన్న వీలు మనం పెట్టుకోవాలి అని ఫైవ్ మినిట్స్ గ్యాప్ సో ఆ విధంగా శ్రీకృష్ణుడు అర్జును ఉపదేశించిన దానికి ధృతరాష్ట్రుడికి చెప్పిన మధ్యలో లైవ్ టెలికాస్ట్ కామెంటరీ లాగే ఉంటుంది ప్రత్యక్ష ప్రసారము ఏదోంటారు క్రికెట్ కామెంటరీ ఆ విధంగానే సంజయుడు కామెంటరీ ఇస్తాడు సో అంకోళ్ళు ఉంటారు హిందీలో తెలుగులో ఉంటారు నాకు గుర్తులేదు క్రికెట్ కామెంటరీ కంటారు ప్రత్యక్ష ప్రసానం అలాగా అక్కడ శ్రీకృష్ణుడు అలా అర్జునునికి ఉంటే లైవ్ టెలికాస్ట్ చేసేస్తూ ఉంటాడు సంజయుడు ధృతరాష్ట్రుని విత్ స్మాల్ గ్యాప్ ప్రాబబ్లి సో హే సంజయ్ ఆ సందర్భంలో సంజయుడిని అడుగుతున్నాడు ధర్మరాజు ధృతరాష్ట్ర మహారాజు హే సంజయ ఎప్పుడు శ్లోకాన్ని అన్వయించే పద్ధతి నేను చెప్తాను ప్రతి శ్లోకం మనం అలాగే అన్వయిద్దాం ఇది సంస్కృతం కూడా అలవాటు అవుతుంది కొద్దిగా గొప్ప ముందు క్రియాపదాన్ని పట్టుకోవాలి వెర్బ్ అకూర్వత అన్నది క్రియాపద చేసినారు కిమ్ అకువత కిమ్ అంటే ఏమిటి ఏమి చేసినారు కిమకువత ఏమి చేసినారు ఎవళ్ళు మామకా పాండవా నా కొడుకులు పాండువు కొడుకులు వీళ్లు ఏమి చేసినారు ఏమిటి చేయడం అంటే యుయుత్సవ సమవేత సమవేత అంటే ఒక్కచోట సమకూడినవారు సమగూడినవారు ఒక్కచోటకి చేరారు వాళ్ళందరూ కూడా అసెంబ్బుల్డ్ అంటారు ఒక్క పాయింట్ కి అసెంబుల్ అయ్యారు ఎందుకోసం అక్కడికి వచ్చారు పిక్నిక్ కోసం వచ్చారా పార్టీ కోసం వచ్చారా లేకపోతే ఏదైనా పెళ్లి కోసం వచ్చారా దేనికోసం వచ్చారా లేకపోతే మేళా కోసం వచ్చారా కాదు అందుకోసం వచ్చారు యుద్దం చేయడం కోసం యుద్దం చేసి తాడో పేడో తేల్చుకోవడం కోసం ఒక చోట చేరారు ఆ ఒక చోట ఏమిటి కురుక్షేత్రే ఆ స్థానము పేరే కురుక్షేత్రము క్షేత్రము అంటే ఓపెన్ మైదానం విశాలమైన మైదానం ఇది కురుదేశంలో ఉన్నది కురుదేశము అంటే అదొక ప్రాంతము కురు మహారాజు యొక్క కౌరవులు వీళ్ళందరూ కూడా కురువు యొక్క సంతానంలో వాళ్లే వీళ్లందరూ కూడా ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవులే పాండు మహారాజు పుత్రులు కౌరవులే అందరూ కౌరవులే కాని మనం ఏం చేస్తాం ధృతరాష్ట్రుడు విడతీసి పెట్టాడు కౌరవులంటే నా కొడుకులే అని విడతీసి పెట్టాడు పాండవులు నా కొడుకు పాండవులు అంటే పాండవు కొడుకులే కానీ నా కొడుకుల్లో లెక్క కాదు వాళ్ళు అని అలా విడతీయడం మూలంగా కౌరవులు పేరు కేవలం ఈ వంద మందికే రూఢైపోయింది న్యాయంగా చెప్పాలంటే ఈ వంద మందే కాకుండా ఈ ఐదుగురు కూడా కౌరవులే ఇది ఇండియన్ సిటిజన్స్ అండ మైనారిటీస్ అంటూ ఉంటారు మన పొలిటీషియన్స్ తప్పదు మైనారిటీస్ కూడా ఇండియన్ సిటిజన్సే ఇండియన్ సిటిజన్స్ అండ మైనారిటీస్ ఏంటి అలాగే ఉంటారు ఎందుకంటే భేద దృష్టి ఏదో పొలిటికల్ ఓట్ల కోసం ఏదో ఏదో ఏడుస్తారు భేద దృష్టి కలిగిన వాళ్ళు కనుక ధృతరాష్ట్రుడు కూడా అంతే అందుకోసం అలా పెట్టేస్తారు లేకపోతే అందరూ కవర్ సరే కురువు అనే మహారాజు ఆ ప్రాంతాన్ని బాగా పాలించాడు కనుక ఆయన పేరు మీద ఆ ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు ఇప్పుడు జిల్లాలకి నాయకుల పేర్లు పెడుతూ ఉంటారు జిల్లాలకి పెడుతూ ఉంటారు పొట్టి శ్రీరాములు జిల్లా రంగారెడ్డి జిల్లా అలా నాయకుల పేరు పెడుతూ ఉంటారు అలాగే దేశానికి ఆ మహారాజు పేరు వచ్చింది ఆ కురుదేశములో ఒక పెద్ద మైదానం కురుక్షేత్రము ప్రఖ్యాతి చెంది ఇప్పటికే ఉంది కురుక్షేత్రం విశాలమైన మైదానం అక్కడ చేరేరు వీళ్ళు ఇప్పుడు ఈ కురుక్షేత్రం ఏదైతే కలదో ఇది ధర్మక్షేత్రము ఎందుకంటే యుద్దము ఇది ధర్మ యుద్ధము ఇప్పుడు యుద్దాలు రెండు రకాలుంటాయి రాగద్వేషాలకి సంబంధించిన యుద్దాలుంటాయి అంటే నాకు ఒకళ్ల మీద ద్వేషం ఇంకోళ్ల మీద రాగం రాగం అంటే అటాచ్మెంట్ ఆసక్తి సో ఆ ఏదో దెబ్బలాట్లు ప్రవేశించటం సో అలాంటి యుద్దం ఒకటే ఒక సందర్భం ధర్మం కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసే యుద్దం అది ధర్మయుద్దము సో ఆ ధర్మయుద్దము జరిగినటువంటి స్థానం అది కాబట్టి ధర్మక్షేత్రము ఇప్పుడు దీంట్లో గమనించాల్సింది ఏమిటంటే ధర్మరాజుగారి వైపు నుంచి యుద్దాన్ని ఆయన అంగీకరించి యుద్దరంగానికి ఆయన వచ్చేప్పుడు వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ హిజ్ మైండ్ అదేమిటంటే ఆయన రాజ్యమునందలి ఆసక్తి చేత తృష్ణ చేత పదవి వ్యామోహం చేత ఆయన యుద్ధానికి రాలేదు ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం యుద్దానికి వచ్చాడు ఎందుకంటే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు వాళ్లు వేసుకున్నటువంటి ఆ పందెం ఉంటుంది ఆ పందెం యొక్క నియమ నిబంధనల ప్రకారంగా పదమూడు సంవత్సరాలు అయిన అర్ధరాజ్యం వెళ్లది వెళ్ళదే వాళ్లు ఆగేశాడు మళ్లీ వీళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది అలా ఇవ్వడము అది న్యాయము ధర్మము వీళ్ళు అర్ధరాజ్యం కావాలంటే అది దాంట్లో ధర్మం ఉంటుంది కొంత రాజ్యమునందలు వ్యామోహం కూడా ఇవి ఉండే ప్రమాదం ఉందని వాళ్ళ అర్ధరాజ్యానికి అక్కర్లేదని నువ్వు ఎంతిస్తే అంతకే మేము సంతోషిస్తామని ఇన్ ప్రిన్సిపుల్ యు ఎక్నాలజీ దట్ దట్ కండిషన్స్ ఆ కండిషన్స్ ప్రకారం వీళ్ళు వాళ్ళ రూల్ వాళ్ళు ఫినిష్ చేసేసారు ఆ ఎగ్జైజ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా వాళ్ళు చేసేసి వాపస్ వచ్చారు వాళ్ల బార్గెయిన్ వాళ్ల తరఫు నుంచి వాళ్ళు ఫినిష్ చేశారు నీ తరఫు నుంచి నువ్వు ఫినిష్ చేయి అని ఆ ని మనం నిలబెట్టాలి ఆ ధర్మానికి నిలబడి మనం ఉండాలి అనే బేసిస్ మీద యుద్ధం వచ్చింది సో ధృపరాష్ట్రం దుర్యోధనుడు హీస్ ది అసర్పర్ అంటారు చూడండి అసర్పర్ వాడు అతడు అన్యాయంగా రాజ్యాన్ని ఆక్రమించి తన పిడికిలిలో దాన్ని అది న్యాయం కాదు ధర్మ విరుద్ధమైనటువంటి చర్య దాన్ని ఎదిరించవలసినటువంటి అవసరం ఉన్నది నా పరిస్థితులన్నీ అలా వచ్చాయి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు మహాభారతం తీసి దాని గురించి ఊరికే వాదోపవాదాలనవసరం ఇంకే డీటెయిల్స్ కావాలంటే తీసి చూసి తెలుసుకోవటమే అంతే కాబట్టి ధర్మరాజు గారి వైపు నుంచి అది ధర్మానికి సంబంధించిన యుద్ధమే గాని తన పదవీ వ్యామోహాన్ని తీర్చుకోవటం కోసం పెట్టుకున్న యుద్దం కాదటి ఇప్పుడు సారి భారతదేశపు సరిహద్దుల్లో పాకిస్తాన్తో ఉన్న సరిహద్దులో వాజ్పేయి గారి సైన్యాన్నీ మోహరించారు అటువైపు నుంచి ముషరఫ్ మోహరించారు ఒక నాలు కొద్ది నెలల క్రితం ఆ సందర్భంలో ముషరఫ్ది ధర్మయుద్ద ధర్మమా ఉందా లేదా అన్నది చెప్పలేము లేదనే చెప్పాల్సి ఉంటుంది కానీ వాజ్పాయి గారి వైపున మాత్రం ధర్మము కలదు ఆయన ధర్మం కోసం నిలబడి ధర్మరక్షణ కోసం మోహరించారు అంతేకాని యుద్ధముందుండేటువంటి ఆకాంక్ష చేతను ఆయన యుద్దానికి వెళ్ళాలి శాంతి కానుకుడై ఉండి కూడా సైన్యాన్ని మోహరించారు ధర్మం కోసం అలా చేయాల్సి వచ్చింది ధర్మాన్ని పరిరక్షించడం సత్యమేవ జైతే అంటూ ఉంటారు అంటే కొంతమంది అంటారు ఆ సత్యం ఎక్కడ నెగ్గింది లేండి అంటారు నో సత్యమే నెగ్గుతుంది ఇవాళ న్యూస్ పేపర్ చూస్తే నాకు అలా అనిపించింది ఫ్రంట్ హెడింగ్ ఏమిటంటే కశ్మీర్ లో వేలాది మంది అమాయకుల ప్రాణాలని బలిగొన్నది వన్ భారత పార్లమెంటు పై అటాక్ చేసినది టూ డేనియల్ పెరల్ అమెరికన్ జర్నలిస్టుని హత్య చేసినది త్రీ ముషరఫ్ ప్రాణాలకి హత్యా ప్రయత్నం ముషరఫ్ అదృష్టం లక్కీ బ్యాక్ ఎగిరిపోవాల్సిన వాడి వీళ్ళ అంత అయినటువంటి ప్రయత్నాలు రెండో మూడో చేస్తే ఆయుధాయం గట్టిగా ఉండబట్టి అతను బతికి బయటపడ్డాడు సో ముషరఫ్ ప్రాణాలకి హత్యా ప్రయత్నం చేసినది ఫోర్ వీళ్ళు ఈ నాలుగు పనులు చేసింది జైషే మొహమ్మద్ అనే సంస్థ అది పాకిస్తాన్ నుంచి నాలుగు పనులు చేసింది అని పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈ స్టేట్మెంట్ పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చింది స్టేట్మెంట్ ఇచ్చింది చాలు ఇంకా మిగతా ఏమవుతాయి తర్వాత చూద్దాం సత్యమేవ జైతే అన్నదానికి ఇదే నిదర్శనం మీరు కాశ్మీర్ లో హింస జరిగే రోజుల్లో పాకిస్తాన్ ఈ స్థితికి వస్తుందని ఎప్పుడైనా కల కూడా కనుండదు మీరు భారత పార్లమెంట్పై అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ లో ఇంత పశ్చాత్తాపభావం వస్తుందని మీరు ఊహ కూడా చేయలేరు వాళ్ళు భారత పార్లమెంట్ పై అటాక్ చేస్తే చాలా బాగా అయింది వీళ్లకని లో అందరూ సంతోషించారు నాయకులు జనులు కూడా ఈ జైషే మహమ్మద్ వాళ్ళు వెళ్లి వాళ్లకే ముప్పు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తే అప్పుడు వాళ్ళకు అర్థం అయ్యింది సో ఈ జిహాదీ తత్వము మన ప్రాణానికే ముప్పు తీసుకువస్తోంది అనే సత్యం నేనాడు గుర్తించారు వాళ్ళు ఆరు మాసాల క్రితం వాళ్ళు ఈ సత్యాన్ని గుర్తిస్తారని మీరు ఊహ కూడా చేసి చేయగలిగొండివరా లేదు ఈనాడు గుర్తించారు కాబట్టి సత్యమేవ జయతే దాంట్లో ఏం సందేహం ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇంక అంతకంటే సత్యమేవ జయతే వేరే దృష్టాంతం ఇంకేమ కనుక సో ధర్మ క్షేత్రే ఆ క్షేత్రము యుద్ధానికే చేయడం కోసమే అక్కడ చేరారు యుద్దరంగమేది కానీ ఆ యుద్దము హిట్లర్ యుద్దం లాంటి యుద్దం కాదు అది ధర్మ యుద్ధము సో ధర్మాన్ని పరిరక్షించటం కోసం ఆ క్షేత్రంలో వీరులు రక్త తర్పణం చేయబోతున్నారు అంచేత దానికి ధర్మక్షేత్రము అని పేరు వచ్చింది అది కురుక్షేత్రం అనే పేరు కలిగినటువంటి మైదానము అక్కడ సమవేత ఒకచో కూడినారు ఒకచోటికి చేరినారు యుత్సవ యుద్ధమును చేయబోదు వారై ఎవళ్ళు మామకాహ పాండవాశ్చ నా కొడుకులు పాండవు కొడుకులు ఏం చేశారు ఏం చేస్తారు యుద్దం చేయడానికి సమకూడిన వారు ఏం చేస్తారు యుద్దమే చేస్తారు ఇంకేం చేస్తారు కాబట్టి మీరు సినిమా సినిమా హాల్ కు వెళ్లరా వెళ్దాం నిలబడ్డారా నిలబడ్డాం టికెట్ కొన్నదా కొన్నాం అప్పుడు ఏం చేశారు ఏం చేస్తారు ఇంకెప్పుడు భోజన సినిమా చూస్తారు ఎందుకు ఆ కృష్ణ అడగడం ఎందుకు అంటే యుద్దమే చేశారని స్పష్టంగా తెలుసుకునే ఉంది కాబట్టి యుద్దమే జరుగుంటుంది ఆ యుద్దానికి సంబంధించి విశేషములైన సమాచారం ఏమైనా ఉన్నదా కిం విశేషం అపగత ఇత్య ఏదైనా స్పెషల్ గా పర్టికులర్ గా నోటు చేయాల్సినటువంటి విశిష్టమైన ఘటన ఏదైనా జరిగిందా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగే అందరూ ప్రశాంతంగా ఓటు వేశారు డెబ్బై శాతం ఓటింగ్ అయింది ఎక్కడా అలర్లు లేవు అందరూ చాలా డిసిప్లిన్డ్గా ఓటు వేసారు ఉంటే ఇంకా అది దాంట్లో వార్తే ఉందండి దాంట్లో న్యూస్ పేపర్ వాళ్ళు ఏం హెడింగ్ పెడతాడు వాడు ఏదో అక్కడక్కడ అల్లర్లయ్యాయి బాంబులు పేలై పెట్టిన పట్టుకుపోయారు క్యాండిడేట్ ని అపహరించారు అంటే వాడికి బోల్డ్ అంత ఎక్సైటింగ్ సో ఆ విధంగా కిమకువత ఏం చేశారు అంటే కిమ్ విశేషం అకురువత ఇ ప్రత్యేకంగా ఏమైనా అక్కడ ఘటనలు జరిగినవా అని ఆయన అడిగాడు అంటే ధృతరాష్ట్రుడు మాట్లాడిన మాట అది ఒక్కటే ఇంక మొత్తం భగవద్గీత మొత్తంలో ఇంక ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ అయిపోయింది దానికి సంజయ్వాచ సంజయుడు సమాధానం చెప్తాడు ఇప్పుడు చూడండి జీవితము ఒక యుద్దరంగము యుత్సవ ఇది క్షేత్రం మానవుని యొక్క దేహము ఇంద్రియములు మనస్సు ఈ మూడింటికి కలిపి అసెంబ్లీ అంటారు అసెంబ్లీ ఇప్పుడు కార్ ఉందనుకోండి కార్ అంటే ఏమిటి ఛార్సీస్ ఇంజిన్ అండ్ సీట్స్ డోము చాసీస్ లోకి వచ్చింది సో ఛార్సీస్ ఇంజిన్ అండ్ సీట్స్ మూడు కలిపితే కార్ అయింది అన్నట్టుగా దేహము ఇంద్రియములు మనస్సు మూడు కలిపితే అసెంబ్లీ ఈ అసెంబ్లీకి ఇదిగో ఈ దేహము ఇది ఒక అసెంబ్లీ దీనికి రథము అని అంటారు అందుకోసం శరీరం రథమేవతు దీని రథంతో పొల్చారు రథము అంటే మోడర్న్ పరిభాషలో కారు అని అర్థం ఎందుకంటే రథాలు చేసే పని కారులు చేస్తాయి కదా ఇప్పుడు సో ఇది ఈ దేహేంద్రియ మనస్సంఘాతము అని అంటారు ఆ పదం గుర్తు పెట్టుకోండి సమాసం దేహము ఇంద్రియములు మనస్సుల యొక్క కలయిక దేహేంద్రియ మనస్సంఘాతము ఈ దేహేంద్రియ మన సంఘాతానికి క్షేత్రము అని పేరు అది గీతలో రాబోతోంది పదమూడవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆ పదాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన మళ్ళీ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు క్షేత్రము దీనికి పేరు దీనికి క్షేత్రం అనే పేరెందుకు వచ్చిందంటే క్షేత్రము అంటే ఫీల్డ్ అని అర్థం సో సుఖదుఖముల అనుభవమునకు ఇది క్షేత్రంగా ఉంటుంది ఇప్పుడు పంట వేశారు పంట బాగా పండినా పంట చెడిపోయి నష్టం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా క్షేత్రాన్ని బట్టి వస్తుంది అదేవిధంగా జీవితంలో సుఖం కలిగినా దుఃఖం కలిగినా ఈ క్షేత్రము అది ఆశ్చర్యంగా ఉంటుంది క్షేత్రం ఉంటేనే సుఖ దుఃఖాలుంటాయి లేకపోతే ఏది ఉండదు అనుభవానికి దుఃఖానుభవానికి కాని సుఖానుభవానికి కానీ ఫీల్డ్ క్షేత్రము ఈ దేహం కురుక్షేత్రం అంటే కురు అంటే కర్మ కురు అంటే చేయి చేయుము కురు కర్మైవ తస్మాత్వం అని వస్తుంది కురు అంటే కర్మను చేయుము సో కురుక్షేత్రము అంటే కర్మక్షేత్రం శ్రీకృష్ణుడు చూడంటాడు గీతలో అనబోతున్నాడు మనం చూస్తాము ప్రతి మానవుడు కూడా కర్మను చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు निक कशित्तिषत्कर्मकृत् अन श्रीकृष्ण अकर्मकृत् कर्मकुं उ क्षण उड़ू लेड़ू कबहमे देहेन्द्रिय मनसंघातमे कर्म क्षेत्र दी मन साधक ధర్మక్షేత్రంగా దీనిని మనం నిలబెట్టబోతున్నాము తీర్చిదిద్దబోతున్నాము అలాగే ఉండాలి దీన్ని అధర్మక్షేత్రంగా తయారు చేయకూడదు ధర్మక్షేత్రంగా నిలబెట్టాలి ఎలాగా కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా నిలబెట్టడం అంటే ఈ కురుక్షేత్రం ద్వారా జరిగేటువంటి ప్రతి ప్రతి కురు కురు అంటే అంటే ప్రతి కూడా ధర్మమే అయి అబ్బో అంత కష్టం ఉండవై మొత్తం ప్రతిక్రియా ధర్మంగా ఉండాలంటే చాలా కష్టం అని మీరు అనొద్దు ఏమీ కష్టం లేదు వెరీ సింపుల్ అందుకే అర్థం చేసుకుంటే సరిపడుతుంది మన చే కర్మ కర్మ అంటే చేతులతో చేస్తారు కాళ్లతో చేస్తారు నోటితో చేస్తారు ఇంతే కర్మ అంటే ఇంకంతకంటే వెళ్ళలేదు నోటితో చేసే కర్మ అంటే వాక్కు ఈ వాక్కులో ధర్మమే తప్ప అధర్మము ఉండరాదు ఏమంటే అంత కఠినమైన విషయం నిజానికి మీరు సోబరుగా ఉంటే అంటే మీరు తెలివిగా వివేకంగా ఉన్నంతసేపు నోటితోటి పరుషవాక్యాన్ని అసత్యాన్ని పలకడం చాలా కష్టం సహజంగా మీరు స్పాంటేనియస్ గా మాట్లాడేననుకోండి అది సత్యమే అవుతుంది దాంట్లో పారుష్యము అంటే మీరు అలవాటు చేసుకుని పరుషంగా మాట్లాడారు అలవాటు చేసుకుంటే నేను చెప్పలేను మీరు పని కట్టుకుని మాట్లాడాల్సి ఉంటుంది సహజంగా మాట్లాడితే సహ సమా పరుషం లేకుండా యోగ్యంగానే మాట్లాడతారు కాబట్టి అధర్మం చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది చాలా ప్లాన్ వేయాల్సి ఉంటుంది చాలా టెన్షన్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు క్లర్క్ ఉంటాడు డబ్బు తీసుకుని రిసీట్ ఇస్తాడు ప్రభుత్వ ఆఫీసులో దాంట్లో వాడు భయపడాల్సిందే ఉంది ప్లాన్ చేయాల్సిందే ఉందే ఉంది మీరేమో మీ డబ్బును మీ పేరు కాగితం మీద రాసిస్తారు ఆ పేరు రాస్తాడు ఆ డబ్బు నోట్ చేస్తాడు లెక్క పట్టుకుంటాడు పెట్టిలో వేసుకుంటాడు మీ ద్రీ ఇస్తాడు దీంట్లో టెన్షన్ ఏముంది భయపడాల్సిందే ఉంది ధైర్యంగా చేయొచ్చు సపోజ్ ఆఫీసర్ చూస్తున్నాడంటే చూడని దీంట్లో నష్టమేమొచ్చింది కానీ వీళ్ళంతం అనుకోండి టేబుల్ కింద చేపెట్టి చాలా భయపడిపోతాడు చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు సో చాలా డేంజర్స్ ఉన్నాయి దాంట్లో వాడు సక్సెస్ఫుల్ గా లంచం తీసుకున్న సందర్భంలో కూడా వాడికి విశ్రాంతి ఉండదు వాడికి హ్యాపీనెస్ ఉండదు ఒక ఆయన చెక్పోస్ట్ దగ్గర పదిహేను సంవత్సరాలు నిరాఘాతంగా లంచం తీసుకున్నాయని నేను ఎదుగుతుంటాను నాతోటి ఆయన మాట్లాడి ఆయన సంగతంతా చెప్పారు ఎప్పుడూ పట్టుబడలేదు ఈ మేడ్ లాట్ ఆఫ్ మనీ ఆయన జీవితంలో సుఖము శాంతి ఈ రెండూ తప్ప మిగతావన్నీ ధనం వల్ల సంపాదించదగ్గ ఉన్నాయి సో ఏమిటి ఈ పరిణామానికి కారణమేమి అని అడిగితే అన్యాయార్జితమైన విత్తము ఒక్క ఒక్క క్షణం కూడా మిమ్మల్ని సుఖపడనివ్వదు అని నేను చెప్పాను సో కాబట్టి అన్యాయంగా మీరు ధనాన్ని అధర్మాన్ని చేసేప్పుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎంతో స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది మనస్సులో ఎంతో క్లేశాన్ని అనుభవించాల్సి ఉంటుంది వేరే ధర్మం చేయటంలో సరళత ఉన్నది స్పాంటైనిటీ అంటారు సహజ సిద్ధమైన ప్రవృత్తి స్పాంటైనిటీ అంటే అది ఉంటుంది మనస్సు ప్రసన్నంగా రిలాక్స్డ్గా ఉంటుంది ఎంతో సుఖంగా మీరు ఫీల్ అవ్వగలరు ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది నిర్భయత్వం ఉంటుంది మనిషి ఆరోగ్యానికి కావలసిన లక్షణాలన్నీ కూడా ధర్మంలోనే ఉన్నాయి అధర్మంలో మనిషి ఆరోగ్యం పాడైపోవడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ ఆ ఉంటాయి కాబట్టి నా నోటితోటి నేను ఆ ఆచరించను నా చేతులతో నేను అధర్మం చెయ్యను నా కాళ్లతో నేను అధర్మం చెయ్యను కాళ్లతో అధర్మం చేయడం అంటే ఏంటి ఎవరికో అపకారం చేయటం కోసం ఊరు ప్రయాణం చేసి రావటం అలాంటిదేదో సంథింగ్ లైక్ దాట్ కాళ్ళతో అధర్మం అంటే అది ఇంతవరకు ఆచరించడంలో ఏమీ ఇబ్బంది లేదంటే అది కఠినమైన విషయం అని నేను అనుకోను ఇట్స్ ద బాటం లైన్ ఆఫ్ లైఫ్ స్టైల్ విచ్ ఈస్ ఈజీ కాబట్టి ఈ కురుక్షేత్రాన్ని మనం ధర్మక్షేత్రంగా నిలబెట్టాలి అయితే సంగ్రామము యుత్సవనుంది కదా సంగ్రామము ఈ సంగ్రామము అంతే మన హృదయంలోనే నిత్యము ఒక యుద్ధం నడిచిపోతూ ఉంటుంది ఇట్స్ ఎ బ్యాటిల్ విత్ ఇన్ వన్ ఓన్ హార్త్ ఈ యుద్దంలో మనల్ని ఎగ్గాలి ఊళ్ళో వాళ్లతో యుద్దం చేసి నెగ్గడం కాదు మన హృదయంలో చెలరేగే యుద్దంలో మనల్ని నెగ్గాలి ఈ హృదయంలో యుద్దము దీన్ని బృహదార్మిక ఉపనిషత్తులు శంకర్లు బాగా అందంగా వర్ణించారు సో హృదయంలో మంచి సంస్కారాలకి చెడు సంస్కారాలకి మధ్యలో యుద్దం అలా నడుస్తూ ఉంటుంది మొన్న ఓ విద్యార్థి వచ్చారు నా దగ్గరికి నేను చెప్పాను మీరు మాంసభక్షణం మానేయండి ఏం చెప్పాను ఏదో సందర్భంలో చెప్తే వెంటనే ప్రొటెస్ట్ చేస్తాడు అతను అభిబాయ్ అలాగేలా చాలా కష్టం అండి ఇంట్లో అలాగ పరిస్థితులు అనుకూలం కావండి ఇలాగా అంటే నేను చెప్పాను ఎమ్మయ ఒక చిన్న సలహా పాటించాలనే ఉత్సాహం ఉండి పాటించలేవు అది కూడా చేయలేకపోతే ఇంక జీవితంలో ఏం సాధిస్తావు నువ్వు చెప్పు నాకు మాంసము తినుట తప్పు అనే విషయంలో నీకు సందేహం ఉందా ఏమన్నా లేదని సందేహం లేదు తప్పే మానేయడం అవసరం కదా అవసరమే మరి ఇంక మానేయడానికి నీకు అభ్యంతరం ఏమిటంటే ఇంట్లో కుదరదండి ముప్పై వ్యక్తి అలా మాట్లాడితే ఇంకా మానసిక బలహీనత దాన్ని చూసి మనం నేను నేను బాధపడాలి తప్ప ఇంక నేనే చేసేది అండి నేను చెప్పాను చూడు నా నోటం కూడా ఆ మాట తప్ప ఇంక దానికి భిన్నంగా మరే మాట రాదయా నువ్వు వెళ్ళి నీ తోచినట్టు నువ్వు చూసుకో అని మాల ఒకటిచ్చి ఆశీర్వదించి పంపించాను మొన్న మళ్లీ వచ్చాడు ఈసారి కలంబు నీటి పెట్టుకుంటూ వచ్చాడు ఈసారి అంటాడు మా అమ్మగారు మాట్లాడానండి మా అమ్మగారు ఏమన్నారంటే ఆయన ఒక్కసారిగా మాంస భక్షణం మానేయటం చాలా కష్టం స్లోగా మానేద్దు కాని అలా చెయ్యి అని చెప్పారు అమ్మగారు అంటే ఇతను అన్నాడు మరి గురువుగారు అలా చెప్పారు మరి ఆ గురువుగారు చెప్పిన మాట వినకపోతే ఏమో పిడుగులు నెత్తికి పడతాయో మరి విద్యుత్ తరంగా ఏం పడతాయో మళ్ళీ అదో భయం అంతా భయమే ఆయన చెప్పినట్టు చెప్పాడు మనం తోచినట్టు చేసుకున్నాం అనుకోవచ్చు కదా నేనేమి పరీక్ష చేస్తానా ఏమన్నానా అంటే అవును నిజమే అది నిజమే కాబట్టి ఒక్కసారి మీ గురువు దగ్గరికి వెళ్లి మళ్లీ విషయం చర్చించుకొని అమ్మగారు సలహిస్తే మళ్లీ దేవుచ్చానండి వచ్చే ముందు నా ఇంకొక ఆయన మీరు మరీ కఠినం చేయకండి కొంచెం సరళం చేయండి పాపం కళ్ళపడి నీళ్లు పెట్టుకుంటున్నాడు ఇబ్బందులు ఉన్నాడు అని చెప్తే సరే రాబోయ్ ఏమిటి విషయం అంటే నేను ఒక్కసారిగా మాంసాన్ని మానేలేనండి మా అమ్మగారు ఇలా చేయమని చెప్పారు అంటే ఏమోయ్ మీ నువ్వు ఆలోచించుకో మీ అమ్మగారు చెప్పినట్టు చేయమ్మా నాన్న అని అయితే మరి మీరు ఏమే అనుకో నేను ఏమే అనుకో అని అతన్ని ఓదార్చి పంపించాను ఇది చూస్తే నాకు అనిపించింది అయ్యో జీవితంలో అంత బలహీనత ఉంటే మనం ఎందుకు పనికొస్తామండి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని డెసిషన్ మేకింగ్ ఏం తీసుకుంటారు ఇంకా ఇంత చిన్న విషయంలో అంత దుర్బలత్వాన్ని ప్రదర్శిస్తే మీకు చూసింది మీరు మీకు మీకు నచ్చింది మీరు చెప్పండి నాకు జాతనైంది నేను చేసుకుంటాను మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చు సో ఈ హృదయంలో ఈ ఆపోజిట్ సంస్కారాల మధ్య యుద్దం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఈ యుద్దంలో సమలేతాహ ఎందుకంటే మంచి సంస్కారాలు ఏ హృదయంలో ఉన్నాయో చెడు సంస్కారాలు కూడా అదే హృదయంలో ఉన్నాయి మంచి సంస్కారాలు ఇక్కడనో చెడు సంస్కారాలు ఇంకో చోట ఉంటాయి పర్వాలేదు ఇక్కడే రెండు ఇక్కడే ఉన్నాయి నిద్రలేవడం దగ్గరే యుద్దం ప్రారంభం ఐదింటికి అలారం పెట్టుకోవడం అది కీ అంటుంది దాన్ని నోటి నొక్కేసి మనం పడుకుని నిద్రపోవడం అక్కడే యుద్దం ప్రారంభం కాబట్టిద్రలేవాలనే సంస్కారము మన హృదయంలోనే ఉంది ఇంకో అరగంటసేపు పడుకుంటే బాగుంటుంది అనే సంస్కారము మన హృదయంలోనే ఉంది ఈ రెండింటికి మధ్యనే టక్కర్ కాబట్టి ఈ యుద్దము నిత్యము జీవితంలో ఈ రోజు వంకే కోరుండుకోవాలా కొనసారి కోరుండుకోవాలా అని అదొక సందేహం అక్కడ అదో యుద్దం ఇలాగ గృహిణికి అదో యుద్దం ఆ అంతరంగ యుద్దం ఇంక బిజినెస్ మ్యాన్ కయితే ఈ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలా అక్కర్లేదా అదో యుద్దం షేర్ మార్కెట్ వాళ్ళకి ఈ షేర్ కొనాలా ఆ షేర్ కొనాలా అని అదో ఇదో యుద్ధం ఆఖరికి గవర్నమెంట్ కంపెనీలు షేర్లు కూడా బాగుంటాయంటున్నారు ఇది ఎలా తీలుతుందో ఏమిటో ఇది పెడదామా అని ఓవైపు ఏమోది గవర్నమెంట్ కంపెనీ అమ్మాదో అమ్మకూడదు అని వెళ్ళిపోయాం సో ఇదో యుద్ధం ఈ విధంగా యుద్ధం ఇలాగ యుద్ధం ఈ హృదయంలో జరుగుతూనే ఉంటుంది ఈ యుద్ధంలో దుర్యోధని పక్షము ధర్మరాజు పక్షము ఉన్నట్టుగా ధర్మానికి సంబంధించిన పక్షం అధర్మానికి సంబంధించిన పక్షం రెండూ ఉంటాయి ఎవళ్ళూ హండ్రెడ్ పర్సెంట్ పుణ్యాత్ములతో ఎవళ్ళూ ఉండదు ఈ రెండూ యుద్దం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఆ యుద్దంలో మనము ఎటువైపు విజయాన్ని సాధించాలి అనేది ధ్వని రూపంగా ఇంప్లాయిడ్ మీనింగ్ రూపంగా ఆ శ్లోకంలో మనకి దర్శనమిస్తుంది సంజయ సమ్యక్ జయతి సో జయించే స్థితిని మనం తెచ్చుకోవాలి అని ఆ శ్లోకంలో ఒక అంతర్లీనమైన అర్థం మనకు గోచరిస్తూ ఉంటుంది ఒకసారి శ్లోకం అందాము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత రెండో శ్లోకం నుంచి మళ్లీ ఆదివారం క్లాసులో మనం చెప్పుకున్నాము ఇప్పుడు గీతా భాష్యాన్ని ఆరంభం చేద్దాం భాష్యకారులు ఉపోద్ఘాతం ఇస్తారు సంబంధ గ్రంథము అని అంటారు అంటే ఇంతవరకు జరిగిన మహా మహాభారతంలో భాగం కదా మహాభారతంలో ఇంతవరకు జరిగిన విషయమేమిటి ఈ వేదాంత శాస్త్రానికి మానవుడు యొక్క పురుషార్థము జీవిత లక్ష్యం అని పేరు ఆ పురుషార్థమునకు ఈ గ్రంథంలో బోధించే విషయాలకి మధ్యన ఉండేటువంటి కనెక్షన్ ఏమిటి ఇలాంటి సంబంధాలన్నింటినీ ఆయన వివరించి అప్పుడు ఆ శ్లోకాలకి వివరణాన్ని ఇవ్వబోతారు సో ఆ పాతికి సంబంధ గ్రంథము అని పేరు అది మనం జాగ్రత్తగా చదివితే అనేక అంశాలు గీతకి సంబంధించి జనరల్ ఇన్ఫర్మేషన్ చాలా గొప్ప విషయాలు దాంట్లో వస్తాయి శంకరుని సంబంధ గ్రంథము చాలా ఉత్కృష్టమైనదిగా విద్వాంసును పరిగణిస్తూ సో ఆ సంబంధ గ్రంథాన్ని కూడా మనం ఆరంభం చేద్దాం ఆయన ఒక ప్రార్థనా శ్లోకాన్ని చేస్తున్నారు ఈ ప్రార్థనా శ్లోకం ఆయన స్వంతం కాదు చిత్రం ఏంటంటే ఇది విష్ణు పురాణంలో శ్లోకం ఆయన ఆ శ్లోకాన్ని అక్కడ పెట్టి దాన్నే ప్రార్థనగా వాడుకుంటున్నారు సాధారణంగా భాష్యాలలో ముందు ఆయన తనంత తనే ఒక ప్రార్థనని చేస్తారు ఎదురు రోజు రూపంగానో లేకపోతే ఒక చిన్న ప్రసన్న మాట మంత్రమో ఏదో అంటారు కానీ ఈ సందర్భంలో మటుకు విష్ణు పురాణ అంతర్గతమైన ఒక శ్లోకాన్ని స్మరించి తద్వారా ప్రార్థన చేస్తున్నారు చాల మంచి శ్లోకం అండమారాయణ పరో వ్యక్త అండమవ్యసంభవ అండస్త్వి సప్తీపా ఈ శ్లోకము వ్యష్టిని సమష్టితో కలిపేటువంటి శ్లోకం చాలా చక్కటి శ్లోకం వ్యష్టికి సమష్టికి మధ్యన ఒక బ్రిడ్జిని నిర్మాణం చేసినటువంటి అద్భుతమైన శ్లోకం వ్యష్టి అంటే మనిషి వ్యక్తి మనిషి ఎక్కడ ఉన్నాడు భూమండలం మీద ఉన్నాడు మేధిని భూమండలం మీద ఉన్నాం మనం అంచేతనే మనము చెప్పే సృష్టికి సెంట్రల్ పాయింట్ భూమండలం ఎందుకంటే మనం విశ్వంలో ఉన్నాము విశ్వంలో ఏవేవో ఉన్నాయి గెలాక్సీలు ఉన్నాయి బ్లాక్ హోల్స్ ఉన్నాయి సూపర్ నోవాస్ ఉన్నాయి లక్షల ఉన్నాయి ఎన్నున్నా మన మనం ఉన్న భూగోళము నుంచి ఎవ్రీథింగ్ స్టార్స్ ఐఆమ్ ది సెంట్రల్ పాయింట్ సో నేను నివాసం చేసే మేధిని భూమి ఈ భూమి ఇంటిది సప్త ఏడు ఖండములు కలది ద్వీపము అంటే ఖండము ఏమిటి ఏడు ఖండాలు ఆసియా ఆసియా యూరప్ ఆఫ్రికా మూడు సందేహం లేని ఖండాలు ఆస్ట్రేలియా ఒకటి చదివేయండి నాలుగు ఇప్పుడు ఏడు చేయాలి మీరు ఐదు లెక్క కాదు అమెరికా అంతా కలిపి ఒకటి వేయండి ఐదు ఆర్కిక్ ఒకటి అంటార్కిక్ ఒకటి ఏడు ఇది ఒక లెక్క ఇలా కాకుండా మీరు ఇంకేదైనా లెక్క చేయాలనుకుంటే చేయొచ్చు మొత్తానికి సప్త మేదిరి ఆ ఏడు ఎక్కడో పురాణంలో విష్ణు పురాణంలో లిస్ట్ ఇచ్చారు మనకి అంత పెద్ద నేను చెప్పిన మూరార్లే సరిపడుతుంది క్లీన్ ఎన్ సో ఏడు ఖండములతో కూడిన భూమి చూడండి వాళ్ళు ఎంత ఆలోచన చేశారో చూడండి పాపం ఏదో పర్ఫెక్ట్ జాగ్రఫీ ఉందని సర్వే మ్యాప్స్ ఉన్నాయని నేను అన్నా కానీ ఆ మహర్షి వ్యాసమహర్షి ఐడియా ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఇన్ the ఫ్యాషన్ సప్త ద్వీపాని ఏడు ద్వీపములతో కూడిన భూమండలము చాలా విశాలమైన దృక్పథం కేవలం మేము మా వాళ్ళు అన్నట్టు కాకుండా విశాలమైన దృక్పథంతో మాట్లాడతాం సో ఈ మనిషి ఈ మనిషి నివసిస్తున్న భూగోళము ఏడు ద్వీపములతో కూడిన భూగోళము అంటే మొత్తం విశ్వం మొత్తం భూమండలంలో ఉండే ప్రాణుల్ అన్నింటినీ సంగ్రహం చేశారు ఈ మనిషి ఎక్కడైనా ఉండొచ్చు ఇండియాలోనే ఉండాలనేం లేదు మన ఊర్లోనే ఉండాలనేం లేదు ఎక్కడున్నా అక్కడ మనిషి సప్త ద్వీపాచ మేదిని నౌ ఈ భూమి అయితే ఈ భూమి వన్ ఆఫ్ ది లోకాస్ దీని లోకము అంటారు లోకము అంటే ప్రాణులను నివాసము చేసే స్థానము దానికి లోకము అని భూమి లోకమే కదా అనిచేతనే భూలోకము అయితే భూలోకం ఒక్కటే కాదు ఇంకా కొన్ని లోకాలు కూడా ఉన్నాయి సెవెన్ అప్ అంటారు ఈ భూమితో కలిపి మొత్తం ఏడు అప్ ఏవో కొన్ని డౌన్ కూడా ఉంటాయి సో ఈ సెవెన్ అప్ ఏమిటి భూ అంటే భూమి భువ సువ జన తపహ మహహ సత్యం సెవెన్ అప్ ఇంకా డౌన్ కూడా వేసుకోవచ్చు అతల వితల సుతల తలాతల పాతాల ఎక్సెట్రా మొత్తానికి మీరు డౌన్ అప్ అంటే సమ్ రిలేటివ్ కౌంట్ ఈ అతల వితల సుతల జనరల్ గా మీకు క్యాల్కులేషన్ లో రావు వీ డోంట్ కౌంట్ ఎక్కడో చోట ఎవరైనా చెప్తే చెప్పొచ్చు కానీ మీకు వేదాంతంలో ఉపనిషత్తుల్లో మూడు లోకాలు అంటారు భూహు భువహ అంటే ముల్లో కములు చాలది నేను అనవసరంగా ఏడన్నాను ఎందుకంటే నేను ఏడెందుకన్నానంటే ఈ సప్త ద్వీపాలు ఉండే సప్త ఆ సంస్కారం తోట అనవసరం ఇమే లో ఈ లోకములు బహువజనం బహుజనం మూడు సో ముల్లోకములు ముల్లోకాల్లో భూమి ఒకటి భూమి చుట్టూ ఉన్న అంతరిక్షం భూహ గెలాక్సీ స్పేస్ గెలాక్సీ ఇరవై గలాక్సీల గెలాక్సీ డి పేస్ అది స్వహర్ స్వహిం ఎలా ఉంటుంది ఓం భూర్భువహ మూడు సర్స్ మూడు లోక ఈ మండలం ఈ మూడు కాలాల గతం ఉన్నది ఇమే లో ఈ మూడు యూనివర్స్ మన కైన షేప్ కూడా చెప్పారు అది అండాకారంగా ఉంటుంది కోడి ఆకారంగా ఉంటుంది మోడర్న్ సైంటిస్ట్లు కూడా అలాగే చెప్తారు ఈ అటామిక్ స్ట్రక్చర్ లో స్పెరికల్ గా ఉంటుంది ఈ ఆర్బిట్స్ అంటే ఆర్బిట్స్ స్పెరికల్ గా ఉంటాయని చెప్పాడు బోర్ అయితే బోర్ ఆ మాట అన్న సంవత్సరానికే సోమర్ ఫీల్డ్ అని ఇంకో సైంటిస్ట్ వచ్చి ఈ సిమిట్రీ మీకు పెర్ఫెక్ట్ గా కుదరాలంటే ఈ స్పెరికల్ పనికిరాదు ఎలిప్టికల్ గా ఉండాలి గుడ్ షేప్ లో ఉంటేనే సిమెట్రీ స్పెరికల్ షేప్ కంటే ఎలిప్టికల్ షేప్ ఈజ్ ఎ బెటర్ షేప్ ఎందుకంటే స్పియర్ కి ఒక్కటే ఫోకస్ ఉంటుంది Focus, focal ఫోకస్ ఫోకల్ పాయింట్ సెంటర్ దిప్స్ హ్యాస్ టు ఫోర్ ఇన్ సో రెండు ఫోకల్ పాయింట్లుంటే ది ఫ్లెక్సిబిలిటీ ఇస్ బెటర్ అండ్ సో స్టెబిలిటీ ఇస్ బెటర్ ఫోర్ ఎ సిస్టమ్ ఈస్ మోర్ స్టేబుల్ ఇన్ ఎలిప్టికల్ షేప్ డ్యాన్ ఇన్ స్పెరికల్ షేప్ అని కోడిగుడ్డు చూడండి కోడిగుడ్డును మీరు కరెక్ట్ షేప్ లో హ్యాండిల్ చేస్తే అంటే నేను చూసి చెప్తున్నమాట అది అంత గమని పగలదు దాన్ని పగల పట్టాలంటే కూడా దాన్ని దానికి ఒక టెక్నిక్ ఉంటుంది చాలా తేలిగ్గా తక్కువ పగులుతుంది కరెక్ట్ గా పొగుతుంది అలా ఆ ఆ పాయింట్లో ఆ వీక్ పాయింట్ ఉంటుంది దాన్ని అక్కడ డిస్టర్బ్ చేయకుండా మీరు అట్టేపెట్టినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా ఒక చట్టంలో వాటిని పెట్టి అలా పేర్చుకుంటూ పోతారు స్టేబుల్ గా ఉంటాయి అవి అవి సైకిల్ కట్ చేసి పట్టుకుపోతూ ఉంటాడు ఆ రోడ్లో బంపీ రోడ్లో కూడా ఏమీ అవదు దే స్టేబుల్ ఆ ఎలప్టికల్ షేప్ లో ఆ గ్లోరీ ఉంది సో ఎనీవే మన వాళ్ళు ఎలక్టికల్ షేప్ లో భావన చేశారు బ్రహ్మాండాన్ని అంచేతనే దానికి బ్రహ్మాండము అని అండ శబ్దాన్ని కూడా జోడించారు సో ఈ ముల్లోకములు విశ్వమునందు గలవు ఆ విశ్వము అండాకారంగా ఉంటుంది గనక దానికి అండము పేరు పెట్టారు అది చాలా పెద్ద అండం అండి తనలో ఇముచ్చుకున్న అండం అంటే ఎంత పెద్దదోగులు అవహించండి మీరు చాలా పెద్ద అండము అర్థం బ్రహ్మాండము సో అండస్ ఈ బ్రహ్మాండము లోపల అంతర్గతంగా ఈ మూడు లోకాలున్నాయి ఆ మూడు లోకాల్లో మూడవది భూమి ఆ భూమండలంలో ఏడు ఖండాలున్నాయి ఏడు ఖండాల్లో మానవులున్నారు ఆ మానవులు ఈ భూమండలం ద్వారా ముల్లొకాల ద్వారా ఆ బ్రహ్మాండం ద్వారా ఆ సమష్టితోటి కనెక్షన్ ఇప్పుడు ఈ అండము ఎక్కడి నుంచి పుట్టింది బ్రహ్మాండము ఎక్కడి నుంచి పుట్టింది అంటే ్రహ్మాండము అంటే ఇట్ ఈజ్ ఎనర్జీ ఈ సృష్టి అంతా కూడా ఎనర్జీ నుంచి వచ్చింది కదండి ది క్రియేషన్ ఈజ్ ప్రనర్జీ ఇంక్లూడింగ్ మ్యాటర్ మేటర్ కూడా కండెన్స్డ్ ఎనర్జీయే కాబట్టి ఈ బ్రహ్మాండము ఆ యూనివర్సల్ పవర్ నుంచి వచ్చింది శక్తి ఈశ్వరీయ శక్తి ఆ పరమేశ్వరుని యొక్క శక్తి దానికే మాయాశక్తి అని పేరు ఈ మాయాశక్తి ఎలా ఉంటుంది అంటే చూడండి మాయా మాయాశక్తి నుంచి ఉద్భవించిన అండము ఎలా ఉంటుందో చెప్పగలం గాని ఈ అండము దేని నుంచి పుట్టిందో బీజము అది ఎలా ఉంటుందో చెప్పలేము అది కంటి కనపడదు సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి దాన్ని బంగారం ఎలా ఉంటుందో చెప్పండి మీరు చెప్పలేరు మీరు నెక్లెస్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు బిస్కెట్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు కానీ బంగారం ఎలా ఉంటుందో చెప్పలేరు ఎందుకంటే బంగారానికి రూపం ఉండదు ఈ థింక్ అబౌట్ ఏంటి సో నీటికి రూపం ఉండదు ఇంట్లో ఏ పాత్రలోకి వస్తే ఆ రూపం దానికి వస్తుంది సో నీటి రూపమేమి నో జరిగినో రూపా ఫరిట్ అలాగే ఈ జగత్తంతా ఏ మహాశక్తి నుంచి ఆవిర్భవించిందో దానికి ఏ రూపము లేదు అది ఇంద్రియ కాదు దాన్ని మనస్సుతో మీరు చేసి ఇలా ఉంటుంది చెప్పలేరు దాని గురించి మీరు ఇంతే చెప్పగలరు అయా దాన్ని గురించి వర్ణించటము అలవి కాదు అని మాత్రమే చెప్పగలరు దానికోసమనే దానికి అవ్యక్తము అని పది చాలా అద్భుతంగా ఉందే ఆ అద్భుతము అనే దృష్టిలో దానికే మాయాశక్తి అంటారు ఆ మాయాశక్తి అని నేనన్నాను అక్కడ అవ్యక్తము సో ఈ అండము అండం అవ్యక్త సంభవం ఆ నుండి పుట్టింది ఈ బ్రహ్మాండం అయితే మాయాశక్తి దట్ ఈస్ ది అల్టిమేట్ నూనో మాయాశక్తి ఇస్ నాట్ ది అల్టిమేట్ ఆ మాయాక్తి కంటే శక్తిమాన్ ఇస్ ది అల్టిమేట్ బా ఎంత గొప్ప శక్తి అండి అంటారు ధనము గొప్పదా ధని గొప్పవాడు ధని ధనము గలవాడు చేతన పురుషుడు అలాగే మాయాశక్తి కలిగినటువంటి పరమేశ్వరుడు శక్తిని తన అధీనంలో ఉంచి దాన్ని స్వతంత్రంగా వ్యవహరిస్తూ దాని నుండి జగత్తును సృష్టిస్తాడు జగత్తును నిలబెడతాడు కాని ఆ శక్తిని తన స్వరూపంలో భాగంగా ఇమిచ్చుకుని ఉన్నటువంటి ఏ పరమేశ్వరుడున్నాడో ఆయన అవ్యక్తాత్ పరహ్య మాయాశక్తి కంటే కూడా ఉత్కృష్టు శ్రేష్ఠుడు దానికి ఆశ్రయమైనవాడు సో ఏమంటే డాన్సింగ్ పవర్ గొప్పదా ఆ డాన్స్ చేసిన డాన్సర్ గొప్పవాడా అంటే డాన్సర్ చేతన పురుషుడే గొప్పవాడు శ్రేష్ఠుడు కనుక అవ్యక్త పర ఆ అవ్యక్త అవ్యక్తము మాయాశక్తిని తన అధీనంలో ఉంచుకుని జగత్తుని సృష్టించి రక్షిస్తూ ఉండేటువంటి ఆ పరమేశ్వరుడున్నాడే ఆయనకి నారాయణ అని పేరు ఏమిటి ఈ పేరు ఎలా వచ్చింది అంటే నరాహ నరాహంటే జీవులు ప్రాణులు ఈ ప్రాణులకి నరా అని పేరెందుకు వచ్చింది నరిష్యతి నర వినాశము చెందేది కాదు ఆ చైతన్యం ఉండే కాన్షియస్నెస్ అది వినాశాన్ని చెందదు మేటర్కే వినాశం లేదు ఎనర్జీకి వినాశం లేదు ఇంకా కాన్షియస్నెస్ కి వినాశం ఎక్కడి నుంచి వస్తుందండి వినాశం అంటే నామరూపాలకుంటుంది గాని తత్వానికి వినాశం ఉండదు మేటర్ వినాశం ఉండదు ఎనర్జీకి వినాశం ఉండదు అలాగే చైతన్యము దానికి వినాశం ఉండదు కాన్షియస్నెస్ దానికి వినాశం ఉండదు సో ఆ చేతనుడైన పురుషుడు వడికే నరహ అని పేరు వినాశము లేని కనుక నర ఏవ నారహ నరుడికే నారహ అని పేరు ఆ ప్రథమ అక్షుకి దీర్ఘం వస్తుంది నారాహ అయనం ఎస్ నారాయణ ఈ సకల ప్రాణుల హృదయములో ఆత్మచైతన్యము రూపంగా నివాసం చేసేవాడు కనుక జగన్ నివాస సో నివసించేవాడు కనుక ఆయనకి నారాయణ అని పేరు ఆ నారాయణుడే ఆ మాయాశక్తికి అధీశ్వరుడు నారాయణ పరో వ్యక్త అవ్యక్తము కంటే అధీశ్వరుడు అండమవ్యక్తసంభవం ఆ అవ్యక్తము నుండి మాయాశక్తి నుండి బ్రహ్మాండము పుట్టినది అండస్యాంతస్త్వి ఆ బ్రహ్మాండములో ఈ ముల్లొకములు గలవు సప్త మేదిని ఆ మూడింట్లో ఒకటి ఆ భూమండలము నుండి మనమున్నాము సో ఈ విధంగా మనకి నారాయణుడికి మధ్య బ్రిడ్జిని నిర్మాణం చేసి సమష్టిలో వ్యష్టి అంతర్లీనమై ఉండు నోని స్మరించటమే దీంట్లో నమస్కారమేం లేదు స్మరణ అల భావన చేయటమే అది ఏ ప్రాథనా శ్లోకం అనే శబ్ద్దాము నారాయణ పరో వ్యక్తమవ్యసంభవ అండస్ సప్తీపాదినీ ం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య